కొందరు కర్మమునే బాగందురు మరికొందరు ఎక్కువందురు తను కొందరు ప్రాణములధికములందురు నీకి వట్టి ఆశలే మితికి వారితో పొందు చేసేవేమిటికి ఎందరి మాటల ఎన్నైనా ఎన్నీనా ఈ బోధ కింది వేకాని పై కెక్కేవి కావు ఇట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవే చేసేవేమిటికి కొందరు కర్మమునే బాగందురు మరికొందరు ఎక్కువందురు తను కొందరు ప్రాణములధికములందురు నీగిటి వట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికీ ఎందరి మాటల ఎన్నీనా ఈ బోధ కిందివే గాని పైకెక్కేవి కావు ఇట్టి ఆశలేమిటికీ వారితో పొందు చేసేవేమిటికీ ఇది పదవిభజన